డెబ్భై ఎనిమిది సకల సంకటంబు సంసార సంకుల జంక డొంక వంక రంకు బొంకు చాలు చాలునయ్య దీని చప్పుడీ చొప్పున అఖిల సంగ ఆత్మలింగ భావము శరీరములో సకలేంద్రియములకు శక్తినిచ్చు ఓ ఆత్మ వినుము మనిషికి రెండు రకముల సంసారములు కలవు సంసారము అనగా సారము లేనిది అని పెద్దలు చెప్పుచుందురు సంసారము కుటుంబముతో కూడుకొన్నదని కూడా చెప్పుచుందురు మనిషి బ్రతకడమే సంసారము అని కూడా కొందరనుచుందురు ఎవరేమనుకొనినా నాకు తెలిసినంతవరకు మనిషికి బయట సంసారము మరియు లోపల సంసారము అని రెండు రకములు గలవు బయటి సంసారము తన చుట్టు చుట్టూయున్న మనుషులతో కూడుకొని ఉండును బయటి సంసారము బయటి ప్రజలతో కలిసి చేయు పనులతో ఉండును వ్యభిచారము దొంగతనము అసత్యము జూదము మోసము పలువిధముల పనులతో కూడుకొని ఉండును అట్లే కొన్ని మంచి పనులతోనూ కొన్ని చెడు పనులతోనూ ఎన్నో ఒడుదుడుకులతోనూ బయటి సంసారముండగా లోపలి సంసారము మరి విధముగా ఉండును జీవుడు శరీరగృహములో నివసిస్తూ మనస్సు బుద్ధి చిత్తము అహము అను అంతఃకరణములతోనూ జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను అవయవములతోనూ కలిసి కాపురము చేయడమని తెలియవలెను లోపలి గుణములను బట్టి లోపలి ఇంద్రియములు బయటి ఇంద్రియములు పనిచేయుచుండగా ప్రపంచములో అవి మంచి చెడు కార్యములుగా పరిగణింపబడగా జీవుడు సారములేని జీవితమును గడుపుచున్నాడు శరీరములోపలి ఇంద్రియములతోనూ బయటి పనులతోనూ జరుగబడునవి రెండు రకముల సంసారములు సంసారములో సారము లేదు అన్నట్లు చేయుచున్నాడు శరీరము బయటగల సంసారమును సత్ సారముగా మార్చుకొను విధానము గలదు శరీరము లోపల మంచి సారముగా సంసారమును మార్చుకొనుటకు కృంద చెప్పిన పద్యమును చూచెదము